జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పుత ఆనశ్వం వన్మోతి సాధనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపర్య వందే గురు పరంపరాధాయ కర్మాణీ సంగం త్యక్ కరోతి ిప్యన స పద్మపత్రమివాంభసవతారిక యస్టున అతత్వవితే ప్రవృత్త కర్మయోగే బ్రహ్మణీతి ఆ అవతారిక యొక్క సారం ఇలా ఉంటుంది మీరు గమనించండి మానవుడు బంధంలో ఉన్నాడు సంసారం యొక్క బంధంలో ఉన్నాడు స్టార్టింగ్ పాయింట్ సంసారం యొక్క బంధం అంటే సుఖ దుఃఖముల ప్రవాహం సుఖము దుఃఖము ఇలా ప్రవాహంగా వస్తూ ఉంటే వీడు కొట్టుకుంటూ ఉంటాడు వీటికి సుఖ దుఃఖాల మీద వీడికి అజిమాయిషీ ఉండదు కాబట్టి సుఖం కావాలని కోరుకుంటారు సుఖం మీద వీడికి అజిమాయిషి ఉందని కోరిక కోరుకోవడం దుఃఖం రాకూడదని కోరుకుంటాడు ఎందుకంటే వీడికి స్వాతంత్ర్యమేం లేదు అదే బంధం అంటే స్వాతంత్ర్యం లేకపోవటమే సో ఈ బంధంలో ఉన్నాడు దట్ ఈస్ గిజన్ అదొక ఒక యథార్థ అనుభవము అయితే ఈ బంధానికి హేతు ఏమిటి అని ఆలోచిస్తారు హేతు ఏమిటంటే మీరు చూడండి ఈ సృష్టిలో ప్రతిదానికి ప్రతీది హేతు అవుతూ ఉంటుంది అలా కాదు అసాధారణ హేతు చెప్పాలి సో ఇప్పుడు కాలు జారి పడ్డాడు అనుకోండి కాలు జారి పడ్డప్పుడు ఎందుకు పడిపోయాడు అంటే భూమ్యాకర్షణ శక్తి వల్ల పడిపోయాడు అని చెప్పకూడదు ఎందుకంటే వేరే ట్రూ భూమ్యాకర్షణ శక్తి వల్లే పడ్డాడు కానీ పడకుండా నడిచినప్పుడు కూడా భూమ్యాకర్షణ శక్తి కారణంగానే పడకుండా నడవగలిగాడు కాబట్టి నడవడానికి భూమి ఆకర్షణ శక్తి హేతు అవుతుంది పడిపోవడానికి కూడా హేతు అవుతుంది కాబట్టి అది సాధారణ హేతువైంది సాధారణ హేతు చెప్పకూడదు అసాధారణ హేతువు చెప్పాలి అలా పడిపోవడానికి ఉన్న కా అసాధారణ హేతులు చెప్పాలి లేకపోతే పడిపోయాడు అనుకోండి ఏది పడిపోయాడంటే ఆకాశం ఉంది కాబట్టి పడిపోయాడని చెప్పబడుతుంది భగవంతుడు ఆకాశము అనే భూతాన్ని సృష్టించేందుకు అవకాశ అవకాశం ఉన్నప్పుడే కదా పడిపోయేది అలాంటి సాధారణ హేతువు కాదు చెప్పేది అసాధారణ హేతు చెప్పాలి ఎందుకంటే ప్రతీది ప్రతీదానికే హేతు అవుతూ ఉంటుంది కాబట్టి ఈ ప్రవాహ రూపమైన బంధములకు హేతువేమిటి అసాధారణ కారణమేమి అంటే కర్మ కర్మ మిగతావన్నీ నిమిత్తాలు ఎవో నిమిత్తాలు ఉంటాయి పుణ్యాకర్షణ శక్తి ఉండదు కాబట్టే పడ్డాడు అన్నట్టుగా ఏవో ఉంటాయి పక్షాలు ఉన్నాయి ఉంటాయి కర్మయే హేతు సుఖ దుఃఖాలకి ఇది వ్యవస్థ అయితే ఈ కర్మకి నా నాకు సంబంధం ఏమిటి అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు కర్మ నన్ను బంధిస్తోంది కర్మబంధము అంటోయం కర్మబంధన లోక అంటే మనుష్యయం మనుష్య కర్మబంధన కర్మబంధంలో ఉన్నాడు కర్మబంధంలో నుంచి బయటపడ్డం ఎలాగా అంటే ఏముంది ఆత్మస్వరూపానికి కర్మ సంబంధం లేనే లేదు మరి ఆత్మస్వరూపానికి నేను అనమాట ఆత్మస్వరూపం అంటే నేను నా స్వరూపంలో కర్మ సంబంధం లేనప్పుడు ఈ కర్మబంధం నాకు ఎక్కడి నుంచి వచ్చింది అజ్ఞానం చేత వచ్చింది అజ్ఞానం చేత లేనిది కూడా వస్తుంది అజ్ఞానానికి ఉండే మహిమతి అఘటిత ఘట ఘటన పటీయసి మాయా మాయా అంటే ఆ విద్య అజ్ఞానానికి మాయా అని చేస్తారు ఆ సందర్భంగా కాబట్టి అజ్ఞానం చేత లేని కర్మ సంబంధం ఆత్మకి వచ్చింది ఆత్మ యొక్క స్వరూపమేమి ఆ కర్మ ఆత్మ యొక్క స్వరూపంలో కర్మ లేదు అయితే ఇప్పుడు ఏమిటి నాకు కావాల్సింది ఏమిటంటే ఆ కర్మ ఆత్మస్వరూపం సిద్ధించాలి అంటే నాకు సిద్ధించాల్సింది సిద్ధించే ఉంది కూడా పైగా సిద్ధమయ్యే ఉన్నది కానీ నేను తెలుసుకోవాలి జ్ఞానం చేత మనకి ఏది లభిస్తుందో ఏది సిద్ధిస్తుందో అది అంతకుముందే సిద్ధించి ఉంటుంది దాని లెక్కది కాబట్టి నా స్వరూపము అకర్మ అని నేను తెలుసుకోవాలి అకర్మానా నైష్కర్మీయము అన్నా ఒకటే సో అకర్మ అయినా అకర్మాన నిష్కర్మ అన్న ఒకటే నిష్కర్మ అయిన ఆత్మ యొక్క స్వరూపానికి నైష్కర్మీయము అని పేరు నిష్కర్మణ భావ నైష్కర్మ్యం నిర్గత నిర్గతం కర్మ యస్మాత్సహా నిష్కర్మ ఏ ఆత్మ నుంచైతే కర్మ నిర్గతమైపోయినదో అంటే తొలగిపోయినదో సంబంధం లేకుండా ఉన్నదో అటువంటి ఆత్మకి నిష్కర్మ అని పేరు ఆ ఆత్మ యొక్క స్వభావ స్వరూపానికి భావానికి నైష్కర్మ్యము అని పేరు ఇప్పుడు ఈ నైష్కర్మ్యం మనకి సిద్ధించాలి నైష్కర్మ సిద్ధించాలి అంటే అంతకు ముందు సిద్ధించని నైష్కర్మ్యం అయితే లేని నైష్కర్మ్యం రావాలంటే కర్మ చేపస్తుంది ఉన్న నైష్కర్మ్యం రావాలంటే జ్ఞానం చేపస్తుంది కాబట్టి నైష్కర్మ్యాన్ని మనం జ్ఞానం ద్వారా మనం సిద్ధింపజేసుకోవాలి నేను నైష్కర్మీ సిద్ధి అంట ఈ నైష్కర్మీయ సిద్ధికి రెండు ఉపాయాలు రెండు కూడా నైష్కర్మీ సిద్ధికే రెండు వేర్వేరు పర్పస్ల కోసం కాదు ఒకటి ఆత్మ ఒకటి సాంఖ్యయోగం అది నైష్కర్మయ సిద్ధికి ఉపాయం రెండవది కర్మయోగం సాంఖ్యయోగం అంటే ఏమిటి సాంఖ్యయోగంలో చేసేదే ఉండదు తెలుసుకోవడమే ఏమని తెలుసుకోవాలి నేను ఆత్మస్వరూపుడను క్రియ ఆత్మ ఎందు ఉండదు మరి క్రియ ఎక్కడ ఉంటుంది ప్రకృతి ఎందు ఉంటుంది ప్రకృతి క్రియ ఉండడం అనగానేమి దేహము ఇంద్రియములు మనస్సు ఇవి ప్రకృతి కార్యములు వాటి క్రియ ఉంటుంది ఇంద్రియాన్ని ఇంద్రియార్థేశు భర్త నిన్నటి క్లాస్ అదంతా కూడా ఆ సత్యాన్ని వీడు తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాల్సిన పని కట్టుకుని ఈ అనాత్మయైన ప్రకృతి ఎందే క్రియ ఉంటుంది నా ఎందుకు ఎందుకు తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే వీడు అజ్ఞానం చేత ప్రకృతి ఎందల క్రియని తన ఎందుకు ఆరోపించింది కాబట్టి వీడు ఈ మట్టి పంతు ద్వారా మేళ మేళనం చేసి కూర్చున్నాడు కనుక దేనికి దానికి సపరేట్ చేయడం అనేటువంటి వివేకాన్ని ప్రయత్నం మొదలుపెట్టాలి దానికే సర్వకర్మ సన్యాసపూర్వక ఆత్మజ్ఞాననిష్ట అని అంటారు ఇక్కడ సన్యాసము కానీ సాంఖ్యము లేక సన్యాసము ఎటువంటి సన్యాసము చిత్తత్యాగమేవ చిత్త్యాగ ఏవో సంసారత్యాగ ఇక్కడ ఈ నైష్కర్మ్యం కోసం చేసే సన్యాసము అది జ్ఞానమార్ జ్ఞానరూపమైన సన్యాసం ఏది కాానము ఆత్మ ఎందు కర్మ సంబంధము లేదు అని తెలుసుకున్నట్టే నైష్కర్మ అంతేగాని కర్మలు మానేసి కూర్చోవడం నైష్కర్యం కాదు కర్మలు మానేస్తే ఏమైనట్టు ఏమీ కాదు నిజానికి కర్మలు మానేటువంటి పూర్వం ఎలా ఉండేది అంటే గృహస్థుగా ఉంటే కర్మలు చేస్తాడని గృహస్థు వదిలిపెట్టేసి అడవికి పోతే కర్మలు మానేస్తాడని ఒక బండ పద్ధతికి ఉండేది ఎందుకంటే కర్మలు ఉంటే వైదిక కర్మలే ఉండేవి వైదిక కర్మలు ఎవడు చేస్తాడో గృహస్థు చేస్తాడు గృహస్థు భార్య పక్కన ఉండకపోతే కర్మ ఏం చేస్తాడు ఇప్పుడు అంటే బాధ్యత ఉన్నా లేకపోయినా ఎవరి కర్మలు వాళ్ళు చేస్తున్నారు అదంతా అత్తా కలగాపలమనేది అంతా కూడా వ్యవ అవ్యవస్థితంగా తయారైంది కానీ ఒకప్పుడు ఎలా ఉండేదంటే కర్మ అంటే వైదిక కర్మే ఆ కర్మ పక్కన భార్యలు ఉన్నప్పుడే చేయాలి కాబట్టి గృహంలో ఉన్నాడంటే కర్మలు చేస్తున్నాడని అడవికి పోయాడంటే కర్మలు మానేసాడని ఒక ఒక లెక్క కింద కానీ ఈ చిత్రం ఏంటంటే ఇల్లు వీళ్ళు వెళ్ళిపోతే లేకపోతే సన్యాసాశ్రమం తీసుకుంటే అక్కడికి వీడికి కర్మ సన్యాసం అయిందని నమ్మకం ఏమి లేదు నిజానికి ఈ సంసారం గృహే వనేవా సంసార సమాన అనే సూత్రం ఉంటుంది గృహే వనేవా సంసార సమాన గృహంలో ఉన్న వనంలో ఉన్న సంసారము సమానమే ఎందుకంటే గృహంలో ఉండి ఈ ఇల్లు నాది ఈ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ నాది ఈ డబ్బు నాది ఈ ఉద్యోగం ఈ బ్యాంకు బ్యాలెన్సు ఈ భార్య పిల్లలు కొడుకులు కోడళ్ళు మనవళ్ళు వీళ్ళందరూ నావాళ్ళు ఇది గృహంలో ఉన్న సంసారం వీళ్ళు అడవికి వెళ్తాడు వెళ్తే ఈ గుహ నాది గుహలో ఓ గుహ ఒకటి సంపాదిస్తాడు అయితే ఓ చిన్న కుటియా ఒకటి సంపాదిస్తాడు ఈ కుటియా నాది ఈ కుటియాలో ఉన్నటువంటి కమండలం నాది ఆ ఆసనం నాది ఆ మాల నాది ఆ రేటు భిక్షా పాత్ర నాది ఎవడో వెండి తీస్తారు దిక్షాపాత్ర ఎవడో స్వామీజీ మీరు భోజనం చేయండి అని వెండి తీస్తారు గృహస్థులకు ఇవ్వాలని ప్రశ్న ఇస్తారు వెండి తీస్తారు వీడియో మొట్టమొదటి చెప్పాలా ఉద్దమ్మా నాకు వెండి దొద్దు అని చెప్పాలా చెప్పరు పుచ్చుకుంటాడు అది పుచ్చుకుంటే ఇప్పుడు ఏమైంది ఇప్పుడు దాన్ని భద్రం చేసుకోవాలక్కర్లేదా ఎందుకంటే వెండిది మీరు బయట పారేయలేదు కదా అదే అరిటాద్ అనుకోండి లేదా అది చిరిగిపోకుండా జాగ్రత్త పెట్టుకోవాలి కానీ ఎవరు ఎత్తుకు ఇవ్వకుండా జాగ్రత్త పెట్టక్కర్లేదు అరిటాదు చిరిగిపోకూడదు కాబట్టి గాలి అది ఉన్న చోట వేస్తే అది ఈ చోట కదిలి చిరిగిపోతుంది కాబట్టి దాన్ని భద్రంగా ఓ మూల చూసి పెట్టుకుంటే మళ్ళీ భోజనం టైం తీసుకుని తినేస్తే అయిపోయేదా వెండి కంచం ఉందనుకోండి ఇది చిరిగిపోదు ఎక్కడ పెట్టినా బలం బలంగా దృఢంగా ఉంటుంది కానీ పట్టుకుపోతాయి కాబట్టి వెండి కంచం మీద తర్వాత మాలని బంగారంతో వేస్తుంది బంగారం మాలకి ఏం కావాలి పూసలు కావాలి ఆ పూసలు దగ్గరగా ఉండి తాడు కావాలి అంతే కదా మాలంటే మా కోసం తిట్టే నమస్యమయ్యే అది ముఖ్యమా లేకపోతే దాని మధ్యలో ఆ తాడు బదులు బంగారం అది ముఖ్యమా కాదండి తాడైతే తెగిపోతుందో ఇది స్థిరంగా ఉంటుంది రాగి పెట్టుకో రాగి పెట్టుకో రాగి కంటే నన్ను స్టీల్ వైర్ బెస్ట్ స్టీల్ వైర్ పెట్టుకో అంటే వీడేమంటాడు ఇనుము అమంగళం ఆ చూడు ఎక్కడికి వెళ్ళిందో సర్వం కల్విదం బ్రహ్మాండం అనేసి ఇనుము అమంగళం అనే లెవెల్కి వచ్చింది అంటే ఇప్పుడు గృహస్థి అంటే అధ్ఞన్నమైన స్థితిలో ఉన్నాడంటారా లేకపోతే వీడు అడవికి ఏమైనా వెళ్ళినట్టయినా మళ్ళీ గృహస్థులాగా అయిపోయాడు గృహస్థికి ఇనుము అమంగళం బంగారం మంగళం అని ఒక వ్యవస్థ ఉంది వీడు గృహం వినిగిపెట్టిందే ఉంది మళ్ళీ మొదటిపో వచ్చాడు కదా కాబట్టి గృహే వనేవా సంసార సమాన అది కాదు ఇక్కడ సన్యాసము ఉంటాయి సన్యాసము అంటే ఇది పశ్యన్ శృణ్వన్ జఘన్ హం కరోమి నిన్న చెప్పుకున్నాం చూసారా పాఠం అది సన్యాసం ఆ విధంగా మీకు నైష్కర్మ్యం సిద్ధిస్తుంది ఇప్పుడు మీరు ఒకటి గమనించండి ఇప్పుడు పెద్ద త్రీ బెడ్రూమ్ పెద్ద ప్యాలెస్ ఉందనుకోండి అది సంసారం అని సింగిల్ రూమ్ ఉంటే అది సన్యాసం అని మీరు అనుకోండి రెండు సంసారం కావచ్చు రెండు సన్యాసం కావచ్చు ఇట్ డిపెండ్స్ అపాన్ ది పర్సన్స్ ఇన్నర్ మెచ్యూరిటీ టూ బై ఫైవ్కి ట్వంటీ బై ఫిఫ్టీకి తేడా ఏమైనా ఉందా రెండు ఒకటే టూ బై ఫైవ్ అన్నా ట్వంటీ బై ఫిఫ్టీ ఒకటే అంతే కదండి కాబట్టి ఇరవై యాభై మధ్యలో గేప్ ఉంది అది అది ఒకటే టూ బై ఫైవ్ ఒకటే అండ్ అలాగే పెద్ద ప్యాలెస్ నాదనుకోవడానికి చిన్న కుటీ నాదనుకోవడానికి ఒకటే అయింది టూ బై ఫైవ్ ఈజ్ సేమస్ ట్వంటీ బై ఏమీ తేరాలేదు ఇప్పుడు మీరు గమనించలో లేదో సింగిల్ డాలర్ నోటును హండ్రెడ్ డాలర్ నోటు ఒకే సైజులో ఉంటాయి ఇది రూపాయల దగ్గర చెప్పడం కష్టం ఇక్కడ సైజులు మార్చారు వే అన్ని నోట్లు ఒకే సైజులో ఒక డాలర్ నోటు హండ్రెడ్ డాలర్ నోటు సేమ్ సైజు ఉంటాయి ఏమీ మార్పు అన్ని నోట్లు సేమ్ సైజు ఉంటాయండి వెరీ ఇంట్రెస్టింగ్ అప్రోచ్ ఇప్పుడు ఒక డాలర్ నోటుకి హండ్రెడ్ డాలర్ నోట్కి విలువ సైజు ఒకటే అయినా విలువ హండ్రెడ్ టైమ్స్ ఉంది దీనికి దీనికి హండ్రెడ్ టైమ్స్ సో అలాగే దాని విలువ దానికి కదా అలాగే చిన్న కుటీలో ఉన్నప్పుడు సంసారం ఉంటుంది హండ్రెడ్ డాలర్ నోట్ అంతే పాత్ర అంతే కాగితం మీద డాలర్స్ విలువ దాంట్లో వివిడు ఉందా అంతే కాగితం అలాగే వీడి మొత్తం మమకారం అంతా కూడా ఒక చిన్న పాత్ర ఎందు విడిపోయి ఉంటుంది ఇది నా పాత్ర అని కొట్టకూర్చుంటాయి అక్కడికి మమకారం ఇంతకుముందు నా ఇల్లు నా వాకిలీ నా ఉద్యోగం నా డబ్బు నా పిల్లలు అనేది పోయి ఇప్పుడు నా పాత్ర అన్న స్థితికి వచ్చింది కాబట్టి మొత్తం మమకారం అంతా పాత్రలో కేంద్రితమై ఉన్నది మొత్తం వంద డాలర్ల విలువ ఒక చిన్న కాగితం ముక్కలో కేంద్రితమై ఉన్నట్టుగా వీడు మమకారం అంతా కూడా పాత్రలో కేంద్రితమై మమకారం ఉన్న అహంకారం కూడా ఉంటుంది దేహాభిమానం ఉంటుంది చచ్చిపోతానేమో అనే అభిమానం కూడా ఎలా అయింది ఇక్కడికి కాబట్టి ఇంట్లో ఉన్న సంసారంలో మన మనంలో ఉన్న సంసారం సమానమే అయింది అహంకారం మమకారాలు సమానమే అయ్యాయి కాబట్టి ఇంట్లో ఉన్నాడా అడవికి వెళ్ళాడా అన్నది కాదు పాయింట్ పాయింట్ ఏంటంటే వీడు నైష్కర్మ్యాన్ని జ్ఞానం ద్వారా సంపాదించగలిగేడా లేదా దట్ ఈస్ ది పాయింట్ నిన్న చెప్పిన పాఠం లెక్క ప్రకారంగా క్వశ్చన్స్ వన్ వన్ విఘ్రం అన్ని చేష్టలు జరుగుతుండగా నేను ఆత్మస్వరూపుడను నిష్కర్మ అకర్మ ఆత్మస్వరూపుడను అనే వివేక జ్ఞానంలో వీడు ఉన్నాడా లేదా ఇంతే అది సాంఖ్యయోగం ఒకవేళ లేడనుకోండి ఇప్పుడు దాని మాట ఏమిటి లేకపోతే ఇక కర్మయోగం అది శక్తి చేసేటం సో ఎస్తు పునః అతత్వవిత్ ఎవడైతే ఈ చేష్టలన్నీ జరుగుతున్నప్పుడు తత్వము తెలుసున్నవాడు కాడు తత్వము తెలుసున్నవాడు ఎలా ఉంటాడు నైవ కించిత్ కరో నీతి యుక్తో మన్యేత తత్వవిత్ నన్ను చెప్పుకున్నాం వాడికి వాడు నైష్కర్మ్యమును సాంఖ్యం ద్వారా అనగా జ్ఞాన మార్గం ద్వారా వాడు నైష్కర్మ్యాన్ని సిద్ధింపజేస్తున్నాడు వీడికి ఇంకా ఆ తత్వము అనుభవానికి రాలేదు వీడేం చేయాలి వీడికి నైష్కర్ణ్యమే కావాలి ఎందుకంటే కర్మబంధ విముక్తి అంటే నైష్కర్మ్యం వీడికి కావలసింది నైష్కర్మయమే కానీ ఆత్మస్వరూపంలో కర్మ సంబంధము లేదు అనే తత్వాన్ని అంటే యథార్థ స్వరూపాన్ని వీడింకా తెలుసుకో తెలుసుకోలేకపోయినాడు అంటే ఇంకా కర్తృత్వభోక్తృత్వాలు వీడిలో ఉన్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ దేహేంద్రియ మనస్సులయందు నేను అనే అధ్యాస ఇంకా ఉంది అని అర్థం లేకపోతే కర్తృత్వ భోక్తృత్వాలు ఎందుకుంటాయి కాబట్టి దేహేంద్రియ మనస్సుల ఎందు అధ్యాస దాన్ని వచ్చినటువంటి కర్తృత్వ భోక్తృత్వములు వీడిలో ఉండబట్టి వీడు సాంఖ్యానికి అంటే జ్ఞానపూర్వకమైన కర్మ సన్యాసానికి ఇంకా యోగ్యత సిద్ధించలేదు నిన్న ఏం చేయాలి పని చేయాలి ఎస్టు పునః అతత్వవి వాడు ఏం చేయాలి వాడికి సంక్షయోగం సిద్ధించలేదు కాబట్టి కర్మయోగే ప్రవృత్త వాడు కర్మయోగాన్ని అనుష్ఠించాలి కర్మయోగము అంటే ఏమిటి అంటే ఏమిటనమాట కర్మ కర్మలని చేస్తూ కర్మబంధంలో చిక్కుకుని ఉన్నాడు కదా వీడు కర్మలని చేస్తూ కర్మబంధంలో చిక్కుకుని ఉన్నాడు ఇప్పుడు కర్మయోగము అంటే కర్మలను చేస్తూనే కానీ ఆ కర్మ వల్ల జరిగే అపకారం అంటే బంధం అది పోయి దాని స్థానంలో ఆ కర్మ వలన ఉపకారము కలుగును అంటే కర్మబంధం పోయే దారి తెరుచుకుంటుంది కర్మనోపి ఉపకార కర్మణ అంటే పంచమి కర్మ వలన కూడా ఉపకారము ఇంతకుముందు ఏమన్నా కర్మ వలన బంధము అన్నాం ఇప్పుడు కర్మ కూడా వీడికి ఉపకారం కలిగే అవకాశం ఉన్నది అది ఎలాగా అది ఎలాగా అంటే కర్మలని అత్యంత సహజ కర్మలుగా తీర్చిదిద్దగలిగితే అవి అకర్మలైతుంది దాన్ని కర్మయోగము అంటారు అది చెప్తున్నాడు ఈ శ్లోకంలో బ్రహ్మణ్య ఆదాయ సంగం చెక్వా కరోతి ఎవడైతే కర్మలను చేసుకున్నాడో ఇంతకు ముందు ఏం చెప్పాడు తత్వవృత్తి నైవ కరోమి అసలు నేను చేస్తున్న ప్రసక్తే లేదు అది తత్వవిత్తి మాట వీరింకా మీరు తత్వవిత్ కాలేదు వీరికి ఆత్మస్వరూపం తెలియలేదు ఇంకా అధ్యాసలు ఉన్నాయి కర్తృత్వం ఉంది భోక్తృత్వం ఉంది అటువంటి స్థితిలో కూడా నార్మల్గా కర్మ అపకారం చేయాలి కానీ దాంట్లో కూడా కర్మ నుంచి ఉపకారాన్ని మీరు పొందవచ్చు ఎలాగా అంటే ఆ కర్మను ఈ పద్ధతిలో చేయాలి కరోతి కర్మ కరోతి కర్మని మానేయట్లేదు కర్మ చేస్తున్నాడు కానీ ఎలా చేస్తాడు మామూలుగా చేస్తూ పోతున్నప్పుడు కర్మ ఏ విధంగా బంధిస్తుందో ఆ బంధహేతువులైన అంశాలని ఆ కర్మలోనేవి కనిపెట్టి వాటిని తొలగించి ఆ కర్మని చేసుకుంటూ పోతారు అది అప్పుడు ఏమవుతుందంటే ఆ కర్మ సహజ కర్మ అయి సహజ కర్మలు అవి అకర్మలే ఉదాహరణకి గాలి పీల్చి విడిచిపెడుతున్నారు గాలి పీల్చి విడిచిపెడితే మీకు పుణ్యం వస్తుందా కోపం వస్తుందా పుణ్యము రాదు పాపము రాదు అంటే అర్థం ఏమిటి అది బంధించలేదు అంటే కర్మయ్యుండి కూడా బంధించట్లేదు ఎందువల్లబ్బా ఎందువల్లంటే అది సహజకర్మ కనుక ఏమిటి సహజకర్మత్వం దాంట్లో అంటే ఈ కర్మను చేసేవాడను నేను అనే కర్తృత్వం లేదు దీనివల్ల నాకు ఫలం కలుగుతుంది నాకు డబ్బు లాభం వస్తుంది అనేటువంటి భోక్తృత్వము లేదు ఆ రెండూ పెట్టకుండగా వీడు అసలు దాని చేసి చూడటం లేదు వీడు అహంకార మమకారాలని జోడించట్లేదు దానికి దాంతో అది సహజ కర్మ అయిపోతుంది ఈ కర్మ మీరు దాని ఎందు మీరు అహం మమ జోడించారంటే అహం జోడించటం అంటే కర్తృత్వాభిమానము మమ జోడించటము భోక్తృత్వాభిమానము మమ ఫలము సార్ ఫలం నాకు అదే కదా మరి మమకారము అంటే ఈ కర్తృత్వ భోక్తృత్వాలు జోడిస్తే ఆ కర్మ అది బంధ హేతువైపోతుంది మరి వీడిని బంధిస్తుంది అలా కాకుండా కర్తృత్వ భోక్తృత్వాల్ని తీసేయాలి ఎలా తీసేయాలి బ్రహ్మణ్ణి ఆదాయ ఒక ఒక ఉపాయం సంగం సక్త్వ రెండు చిట్లు ఆ రెండు పనులు మీరు చేయగలిగితే కర్తృత్వ భోక్తృత్వాలు పోతాయత సో రెండు కేవలం బ్రహ్మణ్ణి ఆదాయ సంగం చక్వ ఇప్పుడు ఉదాహరణకి ఆ కొన్ని కర్మలు సహజ కర్మలు ఇప్పుడు ఈత నేర్చుకోవాలనుకోండి సైకిల్ నేర్చుకోవాలనుకోండి సైకిల్ నేర్చుకునేప్పుడు వీడి మొత్తం కర్తృత్వ భోక్తృత్వాలు రెండూ ఉంటాయి ఆ నేర్చుకునే టైంలో నేను పెడల మీద కాలు వేసి తొక్కుతున్నాను అని ఆ కర్తృత్వం ఉంటుంది అలా విడిచిపోయి నేర్చుకుంటాడు ఆ తర్వాత సైకిల్ బాగా అలవాటు తర్వాత వీడికి కర్తృత్వం పోతుంది భోక్తృత్వం కూడా పోవచ్చు పోతుంది అనుకోండి అప్పుడు ఏమవుతుంది సైకిల్ తొక్కడం అనేది ఏమిటవుతుంది సహజకర్మ అయిపోతుంది సహజకర్మ అయిపోయి వీడు ఎలా బిహేవ్ చేస్తాడో చెప్పంటారా ఆఫీసులో కర్మలు అవి చేసి చేసి అలిసిపోయి ఇంటికి విశ్రాంతి కోసం సైకిల్ తీసుకుని వెళ్ళి కొత్త దూరం తొక్కుకొని వస్తున్నారు ఇప్పుడు కర్మ ఇది శ్రాంతినివ్వడం మానేసి విశ్రాంతిని ఇస్తాం ఎంత చిత్రమైన అలాగే ఈత కొట్టడం కూడా అంటే ఈత నేర్చుకునేప్పుడు కర్తృత్వ భోక్తృత్వం నేను అనే అహంకార మమకారాలతో ఈత నేర్చుకుంటాను ఈత నేర్చుకోవడం అయిపోయిన తర్వాత ఒకసారి బాగా ఈత అలవాటు అయిపోయిన తర్వాత ఎక్స్పర్ట్ అయిపోతారు దాంట్లో సహజకర్మ అయిపోతుంది సహజకర్మ అయిపోతే ఏమవుతుందనమాట వీడు రోజంతా ఆఫీస్లో పనిచేసి అలసిపోయినప్పుడు ఈ అలసట తేరడం కోసం వీళ్ళు ఈత కొట్టొస్తుంది ఈత కొడితే అలసట తీరింది చూసేట అంటే అంటే కర్మ అలసట కలిగించేటువంటి కర్మగా కాలేదన్నమాట మానసికమైన అలసట తగ్గుతుంది ఫిజికల్గా తలసట తగ్గదు మానసికమైన అలసట ఆ శ్రాంతి శ్రమ పోతుంది ఎందుకు పోతుంది ఆ కర్మలో వీడు ఆఫీస్లో పనిచేసినప్పుడు అహమ్మమా ఉంటాయి కానీ ఈత కొట్టినప్పుడు ఉండదు అలా తేల్తాడు నీళ్ళలో తేల్తాడు అసలు ఈత కొట్టిదేమో ఉండదు నీళ్ళలో వేసిన వెంటనే అలా తేల్తుంది అలా రిలాక్స్ అవుతుంది అహం మమ రెండూ ఉండవు ఒక రకమైన అహంకారం మమకార రహితమైన స్థితికి చేరుకుంటాం అక్కడ రిలాక్స్ కాబట్టి ఏమైంది కర్మ సహజకర్మయ్యి అకర్మైతే అకర్మ ఎలా అంటే సహజకర్మ ఎలా అయింది అహం మమ లేదు కాబట్టి సహజకర్మ అయింది అంటే అలసట ఇవ్వటం లేదు ఆపోజిట్ పైగా విశ్వానికి నిస్తుంది కాబట్టి అకర్మ కాబట్టి బంధించకపోగా విడుదలయ్యే మార్గాన్ని సిద్ధిస్తే అది అకర్మ అయిపోతుంది కాబట్టి కర్మని కర్మయోగం ఇదీనే కర్మయోగము అన్నారు అక్కడ ఇక్కడ కర్మ వల్ల కూడా మనకు ఉపకారం జరిగిపోతుందన్నమాట అటువంటి ఆ కర్మయోగాన్ని వీడు అనుష్ఠిస్తే వీడు కర్మ తద్వారా వీడికి ఏం సిద్ధిస్తుంది నైష్కర్మ్యం సిద్ధిస్తుంది అదేవితే ఇంతకు ముందు సాంఖ్యయోగం లేక జ్ఞానయోగం ద్వారా నైష్కర్యం సిద్ధిస్తుందన్నారు ఇప్పుడు కర్మయోగం ద్వారా అవును ఏకం సాంఖ్యంచే యోగంచే ఎపశ్యతి సపశ్యతి అని ఎవరు చెప్పబోతున్నాడు ఆరోధ్యాయంలో రెండింటికి ఫలం ఒక్కటే అనే ఆరోధ్యాయంలో వివరంగా చెప్తాడు కాబట్టి నైష్కర్మ్యం సిద్ధించటానికి రెండు మార్గాలు ఒకటి జ్ఞానపూర్వకంగా కర్మ రెండు కర్మయోగ పద్ధతిలో కర్మను అనుష్ఠించుట అది ఈ శ్లోకం ఆత్మస్వరూపము యొక్క జ్ఞానం గలవాడికి ఈ పద్ధతి అనవసరం వాడు ఆత్మకర్త అనే జ్ఞానంలో అలా నిలిచి ఉంటాడు గడచిన శ్లోకం ఆ జ్ఞానం లేని వాడికి ఈ శ్లోకము బ్రహ్మని కర్మాణి ఆధార ఆధానము చేసి ఆధానము ఉంచుత బ్రహ్మయందు కర్మలను ఉంచుత ఇంకో చోట సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని ఇంకో చోట శ్రీకృష్ణుడు చెప్పాడు శ్రీకృష్ణుడు రుపీక్ చేస్తాడు అనేకసార్లు మదర్థం కర్మ కౌన్తేయ ముక్తసంగ సమాచార ఎగ్జాక్ట్లీ సేమ్ కర్మను చేయి ఎలాగా సంఘం చెక్వా అని ఇక్కడన్నాడు ముక్త సంగారం సంఘాన్ని విడిచిపెట్టి చేయి ఇంకా ఎలా చేయాలి మదర్థం కర్మకురు నా కోసం చేయి చూడండి మదర్థం కర్మ గురు అంటే అర్థం ఏమిటి అదర్థం అంటే చూడండి మనిషి కర్మని దేనికోసం చేస్తాడు అహం అర్థం చేస్తాడు అస్వ అర్థం చేస్తాడు దాన్ని స్వార్థము స్వ అంటే తాను నేను స్వ అంటే నేను నేను అర్థం అంటే కొరకు అని అర్థం చతుర్థ అర్థానే పరిచయం వస్తుంది అనే పదాన్ని చేస్తే చతుర్థ విభక్తి అర్థం అంటే నా కొరకు చేస్తాడు అంచేత శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు స్వ అర్థం మదర్థం చేయి అక్కడ మొత్తంటే ఈశ్వరుడు చెప్పినాడు ఈశ్వరుడు కదా ఈశ్వరార్థం చేయకర్మ ఈశ్వరార్థం కర్మ చేయాలి మదర్థం కర్మ పౌంటే ముక్త సంఘర్షం అంటే ఇప్పుడు పూజ చేశారనుకోండి పూజ వీడు స్వా చేస్తాడా మదర్ ఈశ్వరార్థం చేస్తాడా జనరల్ గా వీడు పూజ కూడా స్వ అర్థమే పూజ కూడా తన కొరకు ఈశ్వరుడు కొరకు చేయడు పూజ కూడా తన కొరకు చేసేవాడు లోక వ్యవహారంలో చేసే కర్మలను తన కొరకు చేస్తాడా ఈశ్వరుడి కొరకు చేస్తాడా పూజే వీడి ఈశ్వరుడు కొరకు చేయట్లేదు ఈశ్వరుడికి చేసి పూజే ఈశ్వరుడు కొరకు చేయట్లేదు అలాంటిది లోకంలో చేసే కర్మలను ఈశ్వరుడి కొరకు చేస్తాడా అని చెప్పినే కర్మల్లో బంధింపబడుతున్నాడు కాబట్టి ఏ కర్మని చేసినా ఈశ్వరుని కొరకు చేయవలేదు పూజ చేశారనుకోండి ఎందుకోసం పూజ ఎవరిని పూజ చేస్తున్నారు ఈశ్వరుణ్ణి పూజ చేస్తున్నారు ఎందుకోసం పూజ చేస్తున్నారు ఈశ్వర ప్రీతి పోరాటం ఇంకే ప్రీతి అనే మాట యాడ్ చేశాను ఈశ్వరుని పోరాటం అదర్థం కర్మ పౌన్ చేయాలి ముక్త సంగ సమా నువ్వు ఏ కర్మం చేసినా అలాగే చేయమన్నాడు ఎత్ కరోషి యదష్నాసి ఎద్ఘోషి దదాసి ఎత్ తపస్యసి పౌన్ చేయాలి నువ్వు ఏ కర్మ చేసినా తత్పురుష్ము మదర్పణం దాన్ని నాకు అర్పించమని ఇంకే పదాలు మారే మదర్థం పోయి మదర్పణం వచ్చింది ఇక్కడ మదర్థం మదర్పణం బదులు బ్రహ్మణి ఆదాయాన్ని అన్నీ ఒకటే కాబట్టి కర్మని ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి అంచేతనే ఈ రహస్యాన్ని మనస్సులో పెట్టుకునే మన పెద్దలు ప్రతి కర్మలోనూ శ్రీకృష్ణార్పణ వస్తు అనే ఒకటి ఇంట్లో దృష్టిస్తారు ఈ గీత నుంచి వచ్చింది మీరు గాయత్రి జపం చేస్తారు మాకు చిన్నప్పటి నుంచి మేము గాయత్రి చేస్తూ ఉండేవాళ్ళం అక్కడే ఆ సంస్కారం అలవాటు పడింది గాయత్రి జపం చేసేవాళ్ళం చేస్తే చేసిన వెంటనే శ్రీకృష్ణార్పణముస్తు అని అనేవాళ్ళం అందరూ అంటారు ఓసారి ఈ టాపిక్ వచ్చింది గాయత్రి ఎందుకు చేస్తున్నావు నువ్వు అనే టాపిక్ నాకు ఆ ప్రశ్న నేను ఎప్పుడు వేసుకోలేను అంతవరకు ఆ ప్రశ్న నాకు ఉదయించలేదు నేను ఎందుకు చేస్తున్నాను అబ్బాయిది అనే మాట ఎప్పుడూ ఉదయించలేదు దాన్ని సహజ కర్మ అంట ఎందుకు చేస్తున్నాను అనే ఆలోచన కూడా లేకుండా చేసి కర్మకే సహజ అప్పుడు నేను అడిగాను మా నాయన ఏమండి ఇవాడు ఎలా అడిగండి నన్ను నాకు సమాధానం దొరకలేదు మీరు చెప్పండి రైతు నేను ఎందుకు చేస్తున్నాను అంటే ఆయనన్నారు అది గాయత్రి అయిపోయిన తర్వాత నువ్వు ఏమంటావు శ్రీకృష్ణ అర్పణం వస్తూ ఉంటావు శ్రీకృష్ణుని మరి దీంతో మనకే లాభం మనకే లాభం ఉండదు ఉండ ఉండక్కర్లేదు అంటే తనకు లాభము అంటే దాన్నే కామ్యకర్మ అంటారు కాబట్టి సంధ్యావందనం కామ్యకర్మ కాదు అది నిత్యకర్మ అది ఎందుకు చేయటం కర్తవ్యం కాబట్టి చేయటం అంటే దాతవ్యమితి దీయతే అని ఒక చోట అంటాడు శ్రీకృష్ణుడు సాత్విక దానం గురించి చెప్తా ఎందుకు దానం చేసేవాయా అంటే దానం చేయాలని ఎక్కడో శాస్త్రంలో చెప్పారాయా అందుకోసం చేశాను నా దగ్గర ఉంది కాబట్టి చేశాను చేస్తే బాగుంటుంది కాబట్టి చేశాను అంటే అంతేగాని మళ్లీ జన్మలో దీనికి పది దేవుడు ఇస్తాడని నేనేం చేయలేదు ఇస్తాడో మా అంతాడోది ఆయన అసలు మళ్లీ జన్మ వాటి తర్వాత ముందు ఇప్పుడు నేను ఈశ్వరార్పణ బుద్ధితో నేను దానం చేశాను అలాగే ఈశ్వరార్పణ బుద్ధితో నేను కర్మని చేశాను శంకర్లు ఎంత బాగా చెప్పాడు చూడండి బ్రహ్మణీశ్వరే ఆధాయా ఇంతకుముందు మీకన్నా మదర్థం అన్నా ఆధాయా అన్నా ఒకటే అండి అదే ఆయన చెప్తున్నారు తదర్థం కర్మ కరోమీతి తదర్థం శ్రీకృష్ణుడు వైపరించి చెప్తే మదర్థం అంటారు ఆయన కొరకు పరబ్రహ్మ కొరకు కర్మం చేస్తారు కర్మని చేసి ఆ కర్మని పరబ్రహ్మ పూర్వపు సమర్పించేయటం ఇప్పుడు చూడండి కర్మ బంధిస్తుంది ఎప్పుడు బంధిస్తుంది ఆ కర్మని నీ వైపు నువ్వు ఆకర్షిస్తే బంధిస్తుంది నీ వైపు నువ్వు ఆకర్షిస్తే బంధిస్తుంది కర్మని నీ వైపు నువ్వు ఆకర్షించే పద్ధతులు ఆ కర్మ ఆ కర్మకి కర్తను నేను అంటే నీ వైపు లాగేవు దానికి వీధులు పెట్టలేదు దాని ఫలం నాకు కావాలి అంటే నీ వైపు లాగేవు కానీ కర్మని నీ వైపు నువ్వు ఆకర్షించలేదనుకో అప్పుడేమవుతుంది కర్మ వ్యష్టి వైపు ఆకర్షింపబడకపోతే ఏమవుతుంది సమష్టిలోకి వెళ్ళిపోతుంది అంతే కదండి సమష్టిలోకి వెళ్ళిపోతే దాన్నే బ్రహ్మని ఆదాయ అని కాబట్టి మీరు పని కట్టుకుని దీన్ని పెడుతున్నాను మీరు పెట్టాల్సింది ఏం లేదు ఆదాయాంటే ఉంటున్నాం మీరు ఉంచాల్సింది ఏం లేదు అలా ఒక ఎక్స్ప్రెషన్ అనేది మీరు చేయాల్సిందల్లా ఏమిటంటే ఆ కర్మని మన వైపుకి మనం ఆకర్షించకుండా ఉంటే సర్ప దాని పేరే శ్రీకృష్ణాత్మన వస్తుంది శ్రీకృష్ణుడికి అర్పించేము అంటే అర్థం ఏమిటంటే దీన్ని నా వైపు నేను తీసుకోవటం లేదు అని అర్థం నాకు అంతే అంత మాత్రమే సర్వం కల్విదం బ్రహ్మ మీరు ఎక్కడర్పిస్తారు ఏమర్పిస్తారు మీ వైపుకి మీరు దాన్ని ఆకర్షించకుండా ఉంటే సరిపడి అంతే అది సమష్టిలోకి దానంత కదే పెడిపోయి ఏదైతే మన చేత మన వైపుకి ఆకర్షింపబడదో అది సహజకర్మ అయిపోతుంది ఏమండే సహజకర్మ అయిపోయి అది వీటికి సంబంధించినంత మతికి అకర్మ అయిపోతుంది ఎందుకని ఇంకా బంధించట్లేదు కదా దానికి బంధ లక్షణం పోయింది కర్మగా ఉండి బంధించే లక్షణం పోయింది దానికి అయిపోయింది కాబట్టి బ్రహ్మణ్య ఆదాయ కర్మాన్ని ఏ పని చేసినా పరమేశ్వరార్పణ వస్తు అని హృదయపూర్వకంగా అనగలిగే లెవెల్లో కర్మ చేయాలి నేను మెడిటేషన్ చెప్పేవాడి క్లాసు అరగంట సేపు గైడెడ్ మెడిటేషన్ మెడిటేషన్ అయిపోయిన వెంటనే శ్రీకృష్ణార్పణ వస్తువు నేను ఒక ఆయన నా దగ్గరకు వచ్చాను వచ్చి ఆమెండి మెడిటేషన్ రెగ్యులర్గా చేస్తున్నాము దీనివల్ల నాకేమి ఉపకారమో అని నిజంగానే ఎందుకంటే ఉపకారం ఎందుకంటే ఉపకారం లేదు ఏం లేదు నేను ఆఖరిని ఏమన్నానో మీరు గుర్తించారా ఆఖరిని ఏమన్నారో మెడిటేషన్ క్లాస్ అయిపోయిందన్నారు నేను అయిపోయింది అనలేదు నేను ఏమన్నానో మీరు గుర్తించాలి ఆయన ఏమన్నానో ఆయన గుర్తించలేదు ఎందుకంటే క్లాస్ అయిపోయిందని అనుకుంటున్నాడు కానీ నేను అన్నమాట గుర్తించలేదు అది ఏమన్నారో చెప్పండి అన్న నేను చెప్పను అలాగే మళ్ళీ మీరు రేపు మెడిటేషన్ క్లాస్లో మీరే గుర్తించండి నేను చెప్తే దానికి మీరు ఉండదు మీరే గుర్తించండి అంటే అదేవితే మీరు చెప్పచ్చు కదా నేను చెప్పను మీకు రేపు మెడిటేషన్ క్లాస్లో మీరు గుర్తించండి ఎందుకంటే మూడు క్లాసులు అయినా ఇంకా మీరు గుర్తించలేదు రేపు గుర్తించండి సో మొన్నటి క్లాసులో గుర్తించారు మళ్ళీ వచ్చారు నా దగ్గరకు ఆయన ఏమన్నానండి ఆ కర్మ నేను శ్రీకృష్ణ అర్పణ అంటే అర్థం ఏంటండి అంటే ఈ కర్మను నేను శ్రీకృష్ణుడికి సమర్పించేశాను అని అర్థం కదా ఆయనే చెప్పారు మరి ఇంకా నాగేవత ఉపకారం ఉంటారు ఏమిటి మీరేం సమర్పించారు శ్రీకృష్ణ అర్పణ వేసుకుంటే అది సమర్పించినట్టుందా అలాగా శ్రీకృష్ణార్పణం వస్తూ ఉంటే ఇంకా మళ్ళీ చేయి దాని దగ్గరికి వెళ్ళద్దు అంటే టెక్నికల్ పాయింట్ కాదు అక్కడ ఒకవేళ పద్ధతి మంది జోలు వేసుకున్న తర్వాత ఇచ్చేసేయాల్సి ఉంటుంది ఇంకా మీరు పెట్టుకోకూడదు అది కాబట్టి ఎందుకు చేసాం మనం శ్రీకృష్ణుని యొక్క ప్రీతి కొరకు చేశాం శ్రీకృష్ణుని సమర్పణ చేశాం దానివల్ల నాకేమన్నా లాభం ఉందా లేదా ఇందుకు మళ్ళీ అదే కృష్ణ ఎందుకు అడుగుతారు అడగద్దు ఏమిటి లాభం కావాలి మీకు సపోజ్ ఏమిటి లాభం కావాలి నేటి కావాలి అంటే గుండె నొప్పి తగ్గాలి ఎందుకు తగ్గడం గుండె నొప్పి ఎందుకు తగ్గాలి అంటే ఇంకా ఎక్కువ కాలం బతకాలి ఎందుకు బతకాలి ఎవడు బతికిది చచ్చిపోయేది ఎవడు మీరు ఎంత ఆలోచించారా ఆయన చూశారా ఎంత స్వార్థం మనం పెట్టుకుని కర్మలను చేస్తున్నామనం నో సర్ప్రైజ్ బంధిస్తే కాబట్టి మీరు మీ గుండె మీరు కాదు ముందు కొట్టి మీది మీరు కాదు ఆపేసీది మీరు కాదు మీరు కాదు అసలు మీది కూడా కాదు మీ కొరకు కూడా కాదు కాబట్టి దాని గురించి మీరు చింతజేయకుండా బతకాల్సింది నేను కాదు ఎందుకంటే నేను చచ్చిపోతానికి అసలు నేను చచ్చిపోయేవన్నీ కాదు పుట్టివన్నీ కాదు బతికివన్నీ కాదు నేనే లైఫ్ ఈజ్ మై స్వరూప వేర్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ నేను బతకడం మాటే లేదు అసలు నేను బతకక్కర్లేదు నేను పూర్ణ నాకు ఏ కోరిక తీరక్కర్లేదు కోరికలేవు నేను పూర్ణువుడాను నాకు ఏ భయము లేదు నేను అభయనం కర్మ నేను చేయనేలేదు అసలు వాడు తక్లోవిక్త అవుతాడు ఇంకా నా ఎందు కర్తృత్వం ఉండేదనుకుంటే ఇంకా అధ్యాస తొలగకపోతే ఆ కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో చేసి సమర్పించేసే ఓ వలాగో అరవై సార్లు చేసేప్పటికీ వీడు ఆ కర్మ సన్యాసంలో వెళ్ళిపోతాడు కాబట్టి బ్రహ్మని ఆదాయ ఏ కర్మ చేసినా భోజనం చేస్తే బ్రహ్మణి ఆదాయానండి ప్రాణశ్వహ ప్రాణయస్వహ వైశ్వానరాజ్ఞికి సమర్పిస్తున్నాం భోజనం వైశ్వానరాజ్ఞినికి సమర్పిస్తుంటే అదే నా స్వంతం కోసం నేను చేయట్లేదు వైశ్వానరాజ్ఞి కోసం నేను సమర్పిస్తున్నాను అనే భావంతో భోజనం చేయమంటే ఇంకా మిగతా కర్మలు స్వంతానికి చేసేది ఏముందండి ఏది లేదంటే కాదండి మరి ఇంట్లో భార్యాపిల్లలకి చూస్తున్నాం చూడండి అదే రహస్యం భార్యాపిల్లలని చూసి దానికి బదులుగా వాళ్ళ ఎందు మీరు పరమేశ్వర రూపాన్ని చూడగలిగితే వాళ్ళకి చేసే కర్మ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన కర్మ అయిపోతుంది సమాజం కోసం చేస్తున్నాను సమాజము ఈశ్వరుని కంటే భిన్నంగా లేదు సమాజ రూపీ పరమేశ్వర అని మీరు చూడగలిగితే సమాజం కోసం చేసే కర్మ కూడా ఈశ్వరార్పణ అయిపోతుంది ఓటు వేసి ఈ ఓటు నేను ఈ వ్యక్తి మంచివాడు ఆ బుద్ధితోటి ఈ ఓటు ఈ వ్యక్తికి వేస్తున్నాను అని వేసేసి వచ్చేసారనుకోండి అయిపోయి మీరు ఈశ్వర అలాగంటే లౌకిక కర్మను కూడా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి దాన్ని కొంత అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఉద్యోగం దేనికోసం చేస్తున్నాం కుటుంబ రూపంగా ఉండే ఈశ్వరుని కొరకు అర్పణ బుద్ధితో చేస్తున్నాం అడుపులో వేసుకుని భోజనం కూడా ఈశ్వరార్పణ ఇంకా ఇతరులకు ఇచ్చి ఇది ఈశ్వరార్పణ ఉండడంలో అభ్యంతరమే ఉందండి అసలు సమస్య ఉంది ఆ సకల కర్మలు ఆ చేయగలగాలి బ్రహ్మణ్య ఆదాయ కర్మాణి దానికి ఒక దృష్టాంతం చెప్తున్నారు భృత్య ఇవా స్వామ్యర్థం ఒక సేవకుడు ఉన్నాడు ఈ సేవకుడు యజమాని కొరకు చేస్తాడు కర్మండి ఇప్పుడు బ్రీఫ్ కేస్ కార్లో పెడతాడు బ్రీఫ్ కేస్ కార్లో పెడుతున్నాడంటే ఆ కర్మ ఎవరి కోసం చేశాడు వాడు తన కోసం చేశాడా యజమాని కోసం చేశాడా యజమాని కోసం చేశాడు అక్కడ మంచి నీళ్ళు పెడతాడు యజమాని కోసం చేశాడు తర్వాత ఆ కారు తుడిచి పెడతాడు కారు తుడిచింది దేనికోసం ఆ కారు అందంగా ఉంటే తనకు ఉల్లాసంగా ఉంటుంది నా వాడిదేనే కాదు యజమాని కోసం ఏ పని చేసినా యజమాని కోసం చేస్తాడు ఇది భక్తిలో పరాకాష్ట ఇప్పుడు భక్తి ఎందుకంటే కర్మయోగం ఉంటే భక్తి ఉంటుంది కదా మరి భక్తి లేని కర్మయోగం ఈశ్వరుడు ఎప్పుడైతే ప్రవేశపెట్టామో ఇంకా భక్తే ఉంటుంది చూడండి భక్తిలో ఉండే రహస్యం ఏమిటంటే మీరు ఏ దేవుణ్ణి ఎలా కొలుస్తున్నారు అన్నది అసలు ఇంపార్టెంట్ కానే కాదు ఏదో దేవుణ్ణి కొలుస్తారు రాముణో కృష్ణున్నో వెంకటేశ్వర స్వామినో శివుణ్ణో ఏదో దేవుణ్ణి కొలుస్తారు కొలవడం అంటే ఏదో రూపం ఉండాలి కాబట్టి ఏదో రూపంలో కొలుస్తారు అన్ని రూపాలు ఈశ్వరుడే అయినప్పుడు వెంకటేశ్వర స్వామిని కృష్ణుని కొలిచాడా రాముని కొలిచాడా అనే అసలు ఇష్యూనే కాదు అది అసలు ఇష్యూనే కాదు ఏమండదు లడ్డూ చేశారా బాసుందీ చేశారా బూందీ చేసి ఏ ఇష్యూనే కాదు ఎందుకంటే అన్నీ షుగర్ తోటే చేస్తుంటే ఏది చేస్తేనేమిటి అది ఇష్యూ కాదు కాబట్టి ఏ రూపంలో దేవుణ్ణి కొలిచేయారన్నది ఇష్యూ కాదు అష్టోత్తరం చేశారా శతనామం చేశారా సహస్రనామం చేశారా అన్నది కూడా పెద్ద విషయం కాదు ఏదో రకంగా ఏది వీలుంటే చేయండి మరి విషయం ఏమిటి ముఖ్యం ఏమిటో తెలుసిన మన వాళ్ళు ఏది ముఖ్యమో వదిలిపెట్టేస్తారు ఏది అముఖ్యమోది పట్టుకుంటారు ముఖ్యం ఏమిటంటే భక్తి యొక్క రహస్యం ఏమిటంటే నాకు ఈశ్వరుడికి మధ్యన ఉండేటువంటి యాటిట్యూడ్ని ఫిక్స్ చేసుకోవాలి యూ ఫిక్స్ ది యాటిట్యూడ్ విత్ విచ్ యూ వర్షిప్ ఈశ్వరా దట్ ఈజ్ ఇంపార్టెంట్ వాట్ ఆర్ యూ ఈశ్వర్ ఇప్పుడు మీరు ఒక వ్యక్తికి సేవ చేస్తున్నారు ఆఫీస్కి వెళ్ళారు ఆఫీస్కి వెళ్ళి పనిచేస్తూ ఉంటారు ఒకడి కోసం పని చేస్తున్నారు ఆ వ్యక్తి కోసం మీరు చేస్తున్న పని చేస్తున్నారు ఈ పని చేసేప్పుడు ఈ పనిలో మీకు ఆ పని ఎవరి కోసం చేస్తున్నారో వాడికి మధ్యన యాటిట్యూడ్ ఫిక్స్ అయిందా లేదా ఫిక్స్ అయింది వాడు సీనియర్ ఆఫీసర్ వాడు చెప్పినట్టుగా నేను చేయాలి అని చేస్తున్నారా లేదా భృత్య అలా చేస్తున్నారా ఒక యాటిట్యూడ్ ఫిక్స్ అయి ఉంటుంది ఆ యాటిట్యూడ్ ఫిక్సేషన్కే వాడికి ఒక టైటిల్ ఇస్తాను మేనేజర్నో అసిస్టెంట్ మేనేజర్నో ఒక టైటిల్ ఇస్తారు ఆ టైటిల్ ఎందుకు ఇవ్వడం ఉద్యోగస్తున్న ఐదు కేటగిరీలుగా విభజించాము ఏబిసిడి అని అలా పెట్టచ్చు కదా అలా పెట్టి చోట అలాగే పెడతారు కానీ ఒక యాటిట్యూడ్ ఫిక్స్ అవ్వడం కోసం టైటిల్ ఇస్తారు అదేవిధంగా భక్తుడు ఈశ్వరుని మీద తన యొక్క యాటిట్యూడ్ని ఆ ప్రవృత్తిని ఫిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అర్జునుడు భక్తుడు ఏం భక్తుడు మిత్రుడు మైత్రి అర్జునుడికి కృష్ణుడికి మధ్యలో ఉన్నటువంటిది మైత్రి యాటిట్యూడ్ యశోద భక్తురాలు ఏమిటి ఆవిడ యాటిట్యూడ్ ఏమిటి మాతృత్వము గోపికలు భక్తులు వాళ్ళ యాటిట్యూడ్ ఏమిటి నిష్కామైన ప్రేమ గోపాలకుడు భక్తులు వాళ్ళ యాటిట్యూడ్ ఏమిటి మైత్రి స్నేహము సో ఈ ఉద్ధవుడు భక్తుడు అతని యాటిట్యూడ్ ఏమిటి జిజ్ఞాసు నేను జ్ఞానాన్ని కోరుతున్నాను ఈశ్వరుడు గురువు నేను శిష్యుణ్ణి నాకు జ్ఞానం కావాలి అర్జునుడు కూడా అలాంటి కాబట్టి యాటిట్యూడ్ ఫిక్స్ చేసుకోవాలి అది ఫిక్స్ చేయి జనరల్గా అది ఎవడు ఫిక్స్ చేయడు యాటిట్యూడ్ ఏముంటుంది దేవుడికి మాకు యాటిట్యూడ్ ఏముంది కూర్చొస్తూ ఉంటుంది ఎవడేవో కోరికలు ఉంటాడనే కానీ వీడి యాటిట్యూడ్ ఫిక్స్ చేయడు